ఇప్పుడు శ్రీశ్రీ గారితో తమ అనుబంధం గురించి సాహితీవేత్త శ్రీ తేల్చూరి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్న విశేషాన్ని వారి పరిచయం పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎస్ నాగమల్లేశ్వరరావు పంతొమ్మిది ప్రసారమైన కార్యక్రమం ఇది నమస్కారం సుబ్రహ్మణ్యం గారు మీరు కవిత్వం రాసుకున్న నాటికి శ్రీశ్రీ పట్ల మీకు కలిగిన అభిప్రాయాల్ని శ్రీశ్రీతో మీకు కలిగిన పరిచయం గురించి తెలియజేస్తారు మేము కవిత్వం ప్రారంభించింది దాదాపు పంతొమ్మిది వందల నలభై రెండు మేము ఆరంభించేటప్పటికే శ్రీశ్రీ గారి కవిత్వం ప్రచారంలో ఉంది ఎలా ప్రచారంలో ఉంది అంటే ఒకరు ఇంకొకరికి వినిపిస్తూ రావటం వల్ల ప్రచారంలోకి వచ్చింది అప్పుడు చాలా భాగం ఆయన ఇంకా అప్పటికి అసలు వేయలేదు కూడా అయితే మాకు ముఖ్యంగా కవులందరికీ మాకే కాదు చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి దగ్గర నుంచి సత్యనారాయణ గారి వరకు ఒక కొలికిలాగా ఉంటూ వచ్చిన జలసూత్రం రుక్మిణినాథాస్త్రి గారు అందరి పద్యాలు అందరి కవితలు ఒక్కొక్కరికి తెచ్చి వినిపిస్తూ ఉండేవారు దానివల్ల కొన్ని కొన్ని శ్రీశ్రీ గారి పద్యాలు ముఖ్యంగా మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అట్లాగే ప్రసిద్ధ దేశ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఇట్లా ఆయన రాస్తూ ఉన్నది అప్పటికి మేము అప్పుడే కళాశాలలు వదిలిపెట్టి ఉన్న ఉన్న రోజుల్లో ఈ కవిత్వానికి ఉపక్రమించాం మాకు అనిపించింది ఏమిటంటే శ్రీశ్రీ పెద్ద జాతం శ్రీశ్రీ గారు ఊహించే పద్ధతి ఆయన పెట్టుకున్నటువంటి ధ్యేయం నిజంగా ప్రతి ఒక్కరిని ఆఖరికి ఏది పట్టించుకోను దేనికి నాకు సంబంధం లేదు అంటూ ఒంటరిగా చూసినటువంటి వాడిని కూడా కదిలిచ్చి వేస్తూ వచ్చింది ఏ ఏ శ్రీశ్రీ పద్యాన్ని మేము ఇంటి ఉండే వచ్చామో ఆ శ్రీశ్రీ పద్యా భావన జనాన్ని కదిలించడం మేము గమనించాం ఎందుకంటే మేమే కదిలిపోతుంటే అది విన్నవాడు ఎందుకు కలడు కదలడు సరే ఇంతట్లో రుక్మిణా శాస్త్రి గారు ఇంకొక పర్యాయం వచ్చినప్పుడు బందర్లో సభ జరిగింది ఆ సభలో శ్రీశ్రీ గారు తను ఓ కవిత ఓ కవిత చదివారు సత్యనారాయణ గారు కంట తోటి పెట్టారు అన్న నిజంగా కూడా ఆ పద్యం చివరిలో నా జాతి పాడుకునేటట్టుగా నా అది ఆ ప్రతి ఒక్కరి నాలుక మీద అది నృత్యం చేసేటట్టుగా ఉండాలి అని ఎంతో ఉద్రిక్తంగా రాశారు అయితే చాలా కంటెంట్గాను తాను చెప్పదలుచుకున్నది విశిష్టమైన పదరూపాలతో పదబంధాలతో చెప్పగలిగిన ప్రతిభా సంపన్నుడు పైగా ఇంతకుముందు భావ కవిత్వం కానివ్వండి ప్రబంధ కవిత్వం కానివ్వండి కవిత్వం కానివ్వండి ఎందులో లేని వస్తువు ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చింది ఇది ఫస్ట్ వస్తువును మార్చడంలో ఆయన విశుద్ధమైనటువంటి వివేకాన్ని చూపించారు అది మాకు నచ్చింది అయితే కదిలేది కదిలించేది దే కవిత్వం దే మనిషిని ఈ శతబ్దత స్థితి నుంచి ముందుకు తీసుకుపోతుంది అని ఒక గమనం ఒక మనిషి ముందు అడుగు వేయాలి అనిపించ అనిపించేటట్టు చెబుతూ వచ్చారు ఈ పదండి ముందుకు పదండి ముందుకు పద్యాన్నే ఆయన ఎన్నో మాటలు నాకు మార్గం ప్రేరణ తర్వాత మైకోవస్తి కవిత లెలిన్ మీద రాసినటువంటి కవితను తెలివి చేస్తూ ఉన్నప్పుడు అసలు మైకోవస్తి లెలిన కవి పూర్తిగా తనే ఆ పాత్ర అయిపోయినాడా అన్నట్టుగా ఆయన ఊహించుకొని ఈ ఈ మరో ప్రపంచం మరో ప్రపంచం మైకోవస్య అంకితం మైకోవస్తికి అంకితం చేస్తాను మార్క్స్కు అంకితం చేస్తాను అని ఆయన అంటూ వచ్చారు ఆ భావ కవిత్వం నుంచి బయటపడి ఒక సామాజికమైనటువంటి ఆలోచనతో శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రారంభించారు కదా అదే అవును ఆ శ్రీశ్రీ గారితో మీకు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఉన్న పరిచయాన్ని గురించి మీరు శ్రీశ్రీ గారిని కలుసుకున్నటువంటి ప్రథమ సన్నివేశాన్ని గురించి మాకు తెలిసే శ్రీశ్రీ గారు ఈ కవిత్వం రాస్తూ వచ్చిన రోజుల్లోనే మేము మొదలు పెట్టా ఉన్నాం కదా అది పంతొమ్మిది వందల నలభై రెండులో మేము నవ్యకళా పరిషత్తుని చిన్న సంస్థను యువకులను మా దగ్గరికి తీసుకొని ఒక చిన్న సంస్థను స్థాపించి ఆ నవ్యకళా పరిషత్ ద్వారా అతి నవ్య కవిత్వాన్ని ప్రచురితం చేయాలి శ్రీశ్రీ గారు ఉపయోగిస్తున్న భాషను కూడా మరీ సులభతరులం చేసి మధ్యతరగతి జీవితాన్ని ప్రధానంగా తీసుకొని ప్రజల్లోకి పోవాలి అంటే నిత్యం సామాన్యులు మాట్లాడుకునే మాటల్లో సామాన్యుడి భాషలు చెప్పడానికని కొంత ప్రయత్నిస్తూ వచ్చాం అందులో కుందర్తి కవితం ఈ వచన కవితానికి ఎట్లా బాటలు వేస్తుంది అంటే మేము అంతకుముందు శ్రీశ్రీ గారి భావ కవిత్వంలోంచి ఈ అభ్యుదయ కవితం అభ్యుదయ కవితంలోకి అంటే వస్తువును మార్చడంతో అప్పటికేమిటి దేశం అంతా స్వాతంత్ర్యోద్యమం ఇవన్నీ వెలువలా కలిసి ఉన్నటువంటి రోజుల్లో ఆయన మార్క్సిస్టు దృక్పథంతే వస్తువుని చుట్టం మొదలుపెట్టాడు ప్రపంచంలో మానవుడు హెచ్చు తగ్గురు ఇవన్నీ పోవాలి తమ సమాజాన్ని రావాలి ఇవి రావాలంటే ఎలా వస్తుంది అసలు మొట్టమొదటి ఏ పని చేయడానికన్నా కావాల్సిన ప్రేరణను ఇచ్చేటటువంటి భావనలు షార్ట్ ఆ భావన వల్లనే వస్తుంది ఈ భావనను తీసుకురావటానికి సరళమైనటువంటి పదాలు మార్గాలను మేము ఆలోచించుకుంటూ వచ్చాం వ్యక్తిగత పాచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలోను తర్వాత మద్రాసులో నేను ఆంధ్ర విజ్ఞాన సర్వస్వన్ని మాదంతి బాపునేటి గారు ఒక విజ్ఞాన సర్వసం కార్యాలయంలో పనిచేస్తూ వచ్చేవాడిని ఆ రోజుల్లో తరచు నేను మాతరా దేవి ప్రసాద్ అనిసెడ్ సుబ్బారావు ప్రసాద్ ఏమో ఇక్కడ పశ్చిమ పాస్ కాలేజీలో చదువుతూ ఉండేవాడు మేము ఏదైనా కొత్త కవితం ఆయన రాసిన ధోరణిలో చదివి వినిపిస్తే ఎంతో సంతోషపడుతుండేవాడు అందులో ముఖ్యంగా మాతురా దేవిప్రసాద్ హాస్యం వికటం కలబోసి చదువుతాడు కాబట్టి రుక్నాథ శాస్త్రి గారి పద్ధతిలో శారడీ కవితాలు రాశాడు కాబట్టి వాడు అప్పుడప్పుడు ఆ కవితలు వినిపిస్తూ ఉండేవాడు నేను నాలో వస్తున్నటువంటి మార్పును సూచించడానికి మా ఊరు అని ఒక చిన్న పోయము కానీ ఒక బిచ్చగా అడుక్కుంటుండేవాడి చెయ్యి మీద తర్వాత ప్రజాశక్తి అని ఒక కోయం రాశారు ఈ ప్రజాశక్తి కూడా దాదాపు శ్రీశ్రీ గారి పద్ధతి సకల ప్రజా సముద్రత సూక్ష్మ జీవశక్తి మహాశక్తి ప్రజాశక్తి వస్తుంది దాదాపు పన్నెండు గణాల సందస్తుతో దాప్తాపు మాత్ర సందస్తుతో ఈ గయం అప్పటికి మేము సహం గయంలో సహ వసన కవిత్వానికి దగ్గర దగ్గరికి వస్తున్నాం మా ఊర్లో పూర్తిగా నేను శబ్దాలన్నీ మార్చుకున్నాను ఈ పోయము మన తిలక గణపతి శాస్త్రి గారు ఆ రోజుల్లో శిల్పి అని ఒక పత్రిక పెట్టారు ఆ గణపతి శాస్త్రి గారు ఒక ప్రముఖ చిత్రకారుడు చిత్ర ఈ శిల్పిలో నా మా ఊరు అన్న కవిత్వం చిన్న పీసు అది ప్రచురించాడు శ్రీశ్రీ గారు ఆ ఫిల్స్ చాలా బాగుంది ఎందుకంటే శ్రీశ్రీ గారికి గణపతి శాస్త్రి గారికి నవ సాహిత్య పరిషత్ రోజుల్లోనే ఎంతో సాన్నిధ్యం ఉండటం వల్ల ఆయన ఉదయంలాగా ఈ శిల్పిని ఇంకొక కొత్త మార్గంలో పెట్టాలి అన్న ఒక దీక్షతో గణపతి శాస్త్రి గారు ఆ పత్రికను ప్రారంభించారు ఇప్పుడు కవులు శ్రీశ్రీతో మొదలై మేము సామాజిక స్పృహతో సామాన్యుల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం ఇలా కవిత్వం రాస్తున్నావు అని అంటున్నారు కదా ఆ వేళకి ఈ కవిత్వం ఈ రాస్తున్నామని ప్రకటించుకునే పద్ధతిలోను కవిత్వం ఎందుకు రాయాలన్న అవగాహన విషయంలో ఆ వేళ ఈ వేళకి ఏమైనా మీరు గమనించారా ఈ అభ్యుదయ కవిత్వం పంతొమ్మిది తర్వాత మారిపోయినటువంటి పరిస్థితుల్లో అభ్యుదయ కవిత్వం అభ్యుదయ ఉద్యమంలోనే చాలా మలుపులు వచ్చినాయి ఆ పరిస్థితులకు ఉద్యమం తగ్గి తగినంతగా మారకపోవడంతో కొత్త కొత్త భావాల కొత్త కొత్త ప్రచలనాలకు దారితీసింది ముఖ్యంగా ఒకవైపు దిగంబర కవిత్వం ఇంకోవైపు అనుభూతి కవిత్వం ఇట్లాంటి రకరకాల శాఖలు వచ్చినాయి వాటి ఈ శాఖల్లో కూడాను ప్రజలను మళ్ళీ భావకత్వం భావకవిత్వం దిశగా తీసుకోకపోతున్నారా అన్న అన్న భ్రమను కల్పించేటటువంటి స్థితులు స్పష్టంగా కొన్ని కనపడుతూ వచ్చినాయి తర్వాత వీరసం కవులు విప్లవ రచేతర సంఘం కవులు మన వరవర్రావు గారు ఇట్లాంటి వాళ్ళందరూ రాసినటువంటి కవిత్వం ఒక స్పష్టమైన ఉద్దేశం పెట్టుకునే వాళ్ళు రాస్తూ వచ్చారు మధ్యతరగతి దగ్గరికి ఎప్పుడైతే ఈ కవిత్వం వచన కవిత్వం పూర్తిగా పోలేదో పాటకు ప్రాధాన్యం ఇచ్చారు వంగపండి ప్రసాదరావు గారు కానివ్వండి గద్దరి గారు కానివ్వండి పాటకు తప్ప ప్రాధాన్యం ఇవ్వటంతో వాళ్ళు ఎక్కడ సభ జరిపినా వేలకు వేల మంది జనం కనబడుతూ వాళ్ళందరికీ ఈ అర్థం కావాలంటే తప్పకుండా కవిత రూపాన్ని కూడా వాళ్ళు మాట్లా సరిగ్గా ఇదే పరిస్థితుల్లో మనం దేశాల రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతూ ఉన్నది చూశారు తూర్పు యూరప్లో సోవియట్ యూనియన్లో చైనాలో మన దేశంలో రకరకాల మార్పులు వస్తూ వచ్చినాయి కదా ఈ ప్రభుత్వాల మార్పులతో మనకు ఒక నూతన పాలక వ్యవస్థ ఉదయిస్తుందేమో అనేటటువంటి ఆశ మా ఉదయించదేమో అనే ఒక నిరాశ ఈ రెండు కనబడుతున్న ఈ స్థితుల్లో మనం దాదాపు ప్రపంచ యుద్ధం ముగిసి ప్రఖ్యాణ యుద్ధము ముగిసి ఇంకొక దశలోకి అడుగుపెట్టబోతున్నాం ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందంటే నేను చెప్తాను కదా వేల వేల మంది ప్రజలకు దగ్గర పోయేది పాటేనని ఈ పాట కోసం అప్పుడే శ్రీశ్రీ గారు జట్ ఈ పాటలను ఎక్కువ ప్రధానంగా మార్చుకుంటూ వచ్చారు నాకు అనిపిస్తున్నది అసలు ఒక కవిత్వంలోనే కాదు జీవ జీవితంలోనే ఒక బ్రహ్మాండమైన మార్పు వస్తుందేమో అంటే పంతొమ్మిది నలభైకి పూర్వం పరిస్థితి కానిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాతను పంతొమ్మిది వందల ఈ తొంభై వరకు వచ్చే పరిస్థితులకు ఇముడనేది ఇంకో కొత్త వస్తు వ్యవస్థ వస్తుందేమో నేను అనుకుంటున్నాను దాన్ని నేను ఒక పాటలో ఒక నా పద్ధతి క్రమంలో ఒక పాట కూర్చాను అది వినిపిస్తాం తప్పకుండా కొత్త ధనం కొత్త పాట కోసం మానవాళి తపించిపోతున్నది గాయకులారా రండి మధ్యలో బీణ బేణువు గొంతులు మీ వాద్యాలను సృష్టి చెయ్యండి పాట కోసం ప్రపంచం పలవరిస్తున్నది అధికులలా అలసి ఉన్నారు ప్రజలు ఉదయపు వెలుగుల ఉయ్యలలో సాయంత్రపు చిరుగాలులలో ఊపే పాట కోసం వేసి ఉన్నారు ప్రజలు అనంగుని ఆయుధాల కన్నా మనస్సుకు తాకే బాలిసలు గెలుచుకున్న స్వేచ్ఛలా మనసు మనసును భుజ భుజాన్ని దేశదేశాల సరిహద్దులను కలిపి ఆపాదమస్తకం ప్రేమభావావృతం చేసి దేహాన్ని గేహాన్ని మరిపించే స్వస్వరూప సందర్శనానంద స్ఫూర్తి కోసం భాషావధులు ఉన్నారు ప్రజలు మూసలన్నీ బీటలు వారి ఒక్క కొట్టుకొస్తున్నది కొత్త మీరు పాట కోసం వేచి ఉన్నాడు మనిషి పాట కోసం చెవి కోసుకునే మనిషి ప్రాణాన్నైనా ఇస్తాడు గాయకుడికి నీరజభవుడే ముక్కు మీద వేలు వేసుకునేటట్టు ముల్లోకాలు కదలేటట్టు రసవ్యాలోందరూ ఒక గొంతుతో పాడాలి విచ్చేదమవుతున్నది కాలగ్రంథి దగ్ధ బీజం కాదు ఆమెని స్నిగ్ధ చైతన్య రూపిణి సాగర సంతరణానికి తేజలేని నావ కోసం కూటస్థ దీపంలాంటి శ్రీశ్రీ గారితో తమ అనుబంధం గురించి సాహిత్యవేత్త శ్రీ ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన విశేషాలు విన్నారు సజీవ స్వరాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది